కన్ బ్రహ్మణా బ్రహ్మణస్పట ఆనశ్వం వన్మోతిగాధిపతమ శంకరాచార్యమస్మదాచార్యపే గురు పరంపరా ఓ ఆత్యో మమాే ుష్ ప్రముఖో బలంద్రియాణ సర్వాణి సర్వ్రమనిషదన్ నాహం బ్రహ్మ నిరాక్యాం నా బ్రహ్మ నిరాకరోత్ నిరాకరణమస్ తాత్మనిరదతే ఉపనిషత్సూర్మాస్ మయూ మి సుతు శాంతిశ్యాం తి సేయందేవతైక్షనుమా ద అన ఆత్మనాను ప్రవిశ్యామే వ్యాకరవాణీ సో ఆ సత్ సత్ దేవత సత్ని దేవత అంటాం సో ఈ సత్ అనే దేవత సత్యన దేవత ఎందుకన్నాము చైతన్య స్వరూపం కనుక ఈ సద్దేవత మన నుండి ప్రకటమైన తేజోబన్నములను చూసి నేను వీటిలో ప్రవేశించి తద్వారా వ్యాకరణము చేస్తాను ఆ బహుభవనము అనటమో గుట అనే తన ఇంకా కర్వేదన మూడేలో ఆ ప్రసంగంలో ఉన్నాము ర్ ఆత్మనేతి స్మరంతీ ఆహ అన జీవేన ఆత్మనేతి భాషారణకర్ ఆత్మనేతి వచనా స్వాత్మన అవ్యతిరిన చైతన్యస్వూపతయా అవిశిష్ట దర్శయతి జీవేన ఆత్మన అను ప్రవేశ జీవరూపంగా అనంతకాగా ప్రవేశించి అని వాక్యం జీవరూపముగా అంటే జీవముగా తృతీయ విశక్తికి అర్థం వస్తుంది సిద్ధంభూత లక్షణమే తృతీయ అని సో తృతీయ విశక్తికి అన్నిటికీ చేతారే కాదు ఆ అనర్థం సో జటాధి తాతస అంటే జటలను జటలను బట్టి బట్టి వాళ్ళు తాపశని తెలుసుకున్నాము అని అలాగనమాట ఎందుకే సో ఇప్పుడు జీవేనా అంటే జీవశబ్దానికి అర్థం ఏంటి ప్రాణధారణము జీవశుబ్దానికి అర్థం ఏంటి జీలా అంటే ఇవృద్ధి అయినా ఏమి లోకంలో ఆ విధమైన వచ్చింది ఆ విధంగా మీకు ఎక్కడైనా సంస్కృతి గ్రంథాల్లో శాస్త్ర గ్రంథాల్లో వాడతారు కానీ ఉపరిశక్తిలో జీవశక్తము ఆ ప్రయోగించబడినటువంటి సందర్భము ఏంటంటే సర్వత్రాక బాగా పెద్దది కానీ లోకమో అనైపోయిందంటే తర్వాతి కాలంగా బాగా బలపడ్డ తర్వాత జీవుడి అనే ఒక ఇంటిటీ అనే ఒక పెద్ద ఇష్యూ రిపీడంతో ఆ జీవశబ్దానికి ఒక అర్థము బాగా వచ్చేసింది ఇంకేతనే వేదాంతం యొక్క స్వరూపం తెలుసుకున్న వాళ్ళకి జీవశబ్దం వినగానే कर्ता भोक्त आईन जीवन पूर्वज नष्टो व्यक्तित्व दृष्टि तक अलांक स्वरूप चलो वाल दृष्टि चारा तक का भाव में बहुत निबिदा अंत दत्तर मन पातकोल की जीवा अगले दर्शन अर्थम से आर्थु दाला अर्थम चन एला పర్సన్ అనేది ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్ ఈ గివన్ ఫ్యాక్ట్ ఇంకా తర్వాత ఆ పైన ఏదైనా అంటే చెప్పు పర్సన్ అని తీస్తే అనే ధోరణితోటి ఉంటారన్నమాట కానీ మరి వేదాంతం అంటే అది కాదు ఒక పర్సన్ నేను ఒక వ్యక్తిని మీరు అనుకుంటున్నంతసేపు మీరు ఇంకా వేదాంతాన్ని అలా అర్థం చేసుకోవటం తర్వాత సో అయితే ఇక్కడ కాబట్టి ఈ జివేణ ఆత్మన అని ప్రవేశ ఆత్మన అంటే తానుగా ప్రవేశించింది తనంత అంతేగాని తాను మరో వికారాన్ని చెంది ఏంటో ప్రవేశించలేదు తాను ఎలా ఉందో అలాగే ప్రవేశించింది ఆ సద్దేవత జీవరూపంగా ప్రవేశించింది జీవాంత ప్రాణధారణము జీవ ప్రాణధారణే అనే ధాతువుది సో జీవ ప్రాణధారణం అనే ధాతువుకి ధాతువుకి అర్థాన్ని మీరు ప్రాణముని ధరించుక సో ఇక్కడ జీవేను అంటే ప్రాణధారణ కర్త కర్తమర్థంలో వస్తున్న ధాతువు అది అది ప్యాసింగ్ వయసు కర్మ వాచే ఠాకు కాబట్టి కర్తృ వాచే ధాకు కాబట్టి జీవతి అంటే ప్రాణధారణము చేయుస్తున్నది అనర్థం ప్రాణములను ధరించుతున్నది అనర్థం అంత అది కర్త ఉందా లేకపోతే కర్తలు ప్రయోజనం ఉందా కర్మలు ప్రయోజనంగా అట్టి వయసు ఉందా ప్యాసింగ్ వయసు ఎక్టి వయసు అయింది కాబట్టి కర్త ప్రాణధారణ కర్త ఒక డివిజువర్ గా ప్రవేశించిందని అలా లేదు లేదు అక్కడ ఒక ఫంక్షన్ గా ప్రవేశించింది ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ లో ఎలా ప్రవేశించిందండి ఒక వ్యక్తిగా ప్రవేశించిందా లేకపోతే ఒక ఫంక్షన్ లో ప్రవేశించిందా ఒక ఫంక్షన్ లో ప్రవేశించిందంటే అలాగే వరి ఫంక్షన్ జీవించి ప్రాణధారణ కర్త ప్రాణధారణమనే సంక్షన్ రూపంగా ఆ ఫంక్షన్ కర్త ఎవరు శబ్దే కర్త అంటే ఆ విధంగా ప్రవేశించింది తర్వాత ఆత్మనా కూడా చెప్పారే జీవన అనుప్రవిశ్వానికే సరిపడుతుందిగా ప్రాణధారణ రూపంగా ప్రవేశించింది సరిపడింది కదా మరి ఆత్మనాన్ని చెప్పారంటే ఆత్మ అని చెప్పడం చేత స్వాత్మన అవ్యతిరిక్తేమ తన స్వరూపం ఏదైతే కదా స తెచ్చిత్ ఆ స్వరూపం కంటే జన్మంగా కాదు ఆ స్వరూపం కంటే వేరుగా మాత్రం కాదు అని అని చైతన్య ఏదిగా స్వరూపము చైతన్య స్వరూపతయా ఆ సత్ యొక్క స్వరూపం చైతన్యము దేశకాల పరిచయం అతీతమైన చైతన్య స్వరూపం ఆ స్వరూపంతో ప్రవేశించింది గాని మరో రకంగా ప్రవేశించలేదు విశిష్ట అంటే అవిశిష్ట అంటే మరో రకంగా ఏదో తేడా చెంది ప్రవేశించిందని అనుకోవటానికి వీర్లేదు ఇత్యయటి అనే విషయాన్ని అంటే ఏ తేడా లేకుండగా ఏ మార్పుని చేతులు లేకుండా సద్దేవత ఈ తేజోబంధముల ప్రవేశించింది అనే విషయాన్ని శుభతో స్పష్టంగా నిరూపించటం కోసం చూపించటం కోసం ఆత్మన అనే శబ్దాన్ని ప్రయోగించింది తర్వాత అయితే ఇప్పుడు ఈ జీవుడు ఈ సుఖమో దుఃఖమో ఇదే విధంగా ప్రసంగం తర్వాత వస్తుంది ముందఫులు మంత్రాం నిరూపణ అయితే తర్వాత అనుప్రవిశ్యా విశేష విజ్ఞానా సతీ నాను నామ రూపే వ్యాకరవాణే విస్పష్టం ఆకరవాణే ఆయన వ్యాకరణ పదానికి వ్యాచ్ఛను ఈ అంటే విస్పష్టం ఆకరవాణేను అసౌ నామా అయ్యాక్యామిర్థ అనుప్రవిశ్య జీవనాత్మనా అనుప్రవిశ్య అణు అంటే పశ్చాత్తానర్థం తరువాత సో తరువాత ప్రవేశించి తరువాత అంటే దేని తరువాత తేజోబన్నముల రూపముగా ప్రకటనై ఆ తరువాత ప్రవేశించి అని అర్థం మనకి అనుప్రవేశం ప్రవేశించి అను ఇంత ముందు మూడు ఇంతగా ప్రకటన అనేది ఒక తన అయింది కదా ఆ తన అయిన తర్వాత ఈ ప్రవేశం అంటే ఊరికి ముందే ప్రవేశం కాబట్టి ప్రవేశం అది అది ప్రవేశం కాబట్టి అనుప్రవేశం సో తేజోబంధముల రూపముగా ప్రకటమై ఆ తర్వాత ప్రవేశించింది సో ప్రవేశించడం అంటే ఏంటి అంటే చూడండి ఇప్పుడు ఆత్మ చైతన్యమే చితే చితన్నది జ్ఞాన ధనమది జ్ఞానము అనే ముద్ద జ్ఞప్తి స్వరూపము అంటే నిల్విశేష జ్ఞానము అది ఫలానా జ్ఞానం కాదు ఈ ఫలానా జ్ఞానాలన్నిటికీ మూలంలో ఉన్నటువంటి ఫలానా కాని జ్ఞానం అంతే ఇప్పుడు ఆభరణాలన్నిటికీ మూలంలో ఆదరణం కాని బంగారం ఉండాలండి ఆ బంగారం కూడా ఆభరణం అనుకోండి అది ఆభరణాలన్నింటికి మూలంలో ఎలా ఉంటుంది ఇంకో ఆభరణంగా కూర్చుని ఉంటుంది అదే కాబట్టి ఆభరణాలన్నిటికీ మూలంలో ఇంకో ఆభరణం ఉండదు కాబట్టి ఈ విశేష విజ్ఞానాలు ఉన్నాయో విశేష విజ్ఞానాలన్నింటికి మూలంలో ఏముంటుంది నిర్విశేష జ్ఞానం ఉంటుంది ఆ నిర్విశేష జ్ఞానమే స్టే కాబట్టి ఆ స్తే విశేష విజ్ఞానము గలగా అవుతుంది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ what is the functional electricity and it is a derivative of an atom because all functions have their origin in electricity. so a electricity has to enter into an atom. it done a particular function gets crystallized. that is a function of atom. when it enters into an atom, lighting and sound and are among the functions which happens. so after it enters, the function crystallizes. until the entry, all the functions are unit theoretically. లేచెంట్ గా అన్ని ఫంక్షన్స్ దాంట్లోనే ఉంటాయి కానీ ఫలానా ఫంక్షన్ అదిగో అని చెప్పడానికి వీలుండదు అదే విధంగా ఈ ఆత్మ చైతన్యం కూడా సో నిర్విశేష విజ్ఞాన రూపంగా ఉన్నది కానీ తెర ప్రవేశించిన తర్వాత దేంతో ప్రవేశించింది తేజోబన్నములలో ప్రవేశించింది తేజోబం తేజోబన్నములు అంటే ఇంక అలవాటు ఉండాలి ఆ పదం అప్పు అన్న సో తేజోబన్నములలో ప్రవేశించింది ఎటువంటి తేజోబన్నములు త్రివృత్కృరతములు కాదు ఇంకా ఇంకా త్రివృత్ఫూరతములు అవలేదు అంటే ఆ మేళనం జరగలేదు అది ఇది థర్టీ త్రీ పర్సెంట్ అది ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అలాగంటే ఆ ముక్క రచన ఇంకా జరగలేదు డేలి బది విడివిడిగా ఉన్నాయి తేజస్సు అంటే తేజస్సు మాత్రమే ఇంకా దాంట్లో అప్పును అన్నం కలగా కలగా చేయలేదు తేజస్సు అంటే ఏంటి తేజస్సు మాత్రమే అప్పు అప్పు మాత్రమే అన్నము అంటే అన్నం మాత్రమే అదే అక్కడ అర్థం మాత్ర అని మాత్ర సంసర్గేన కేవలము తేజోబంధములతో సంసర్గాన్ని చెందినది ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు మీకు చూడండి ఇప్పుడు బంగారం అండి ఆ సచ్ ఇట్ ఈస్ నాట్ ఎనీ పర్టికులర్ ఇట్ హ్యాస్ నో పర్టికులర్ ఫార్మ్ కానీ ఒక దాన్ని ఒక మోసలో పోసేపటికి ఆల్రెడీ ఒక ఫారం దానికి వచ్చేస్తుంది అదేవిధంగా ఈ తేజస్సు ఈ ఆత్మ చైతన్యం తేజస్సులో ప్రవేశించేప్పటికీ అది ఇట్ విశేష విజ్ఞాన పర్టిక్యులర్ ఫంక్షన్ తీజస్ యొక్క ఫంక్షన్ దానికి వచ్చేస్తుంది ఆ ఫంక్షన్ సార్ నెయింగ్ ఉండే నెయింగ్ చేసి ఫంక్షన్ ఉండే ఆత్మస్వరూపానికి ఫంక్షన్ ఏమి ఉంటుంది నేను సరే ప్రాణం అనేది కూడా ఉంటుంది ప్రాణం అంటే నెయింగ్ కది ప్రాణంలో కూడా నెయింగ్ లేకుండా ప్రాణం ఉందా సపోజ్ చలనం ఉందనుకోండి చలనం ఎవడో ప్రాణం ఉండదు ఆ చలనంతో మటుగా తిరిగి ఉంటేనే దాన్ని ప్రాణం అంటారు ఇప్పుడే చిన్న తిరిగి తాకితే ఉంటుంది దాన్ని ప్రాణం అంటారు లభ లైవ్ మీద అవుతూ ఉంటుంది దాని ఎవరైనా ప్రాణం ఉండాలి కాబట్టి చలనంతో పాటుగా తెలివి కూడా ఉండాలి సో ఇక్కడ ఈ ఆత్మ చైతన్యం ప్రవేశించింది అంటే తెలివిగానే ప్రవేశిస్తుంది అనేది సో విశేష విజ్ఞానా సో ఆ తేజ ప్రవేశించింది అప్పు మాత్రలో ప్రవేశించింది అన్న మాత్రలో ప్రవేశించేప్పటికీ ఇంక ఇప్పుడు అది నిర్విశేష విజ్ఞానం కాదు ఇప్పుడు విశేష విజ్ఞానం అయిపోయింది తేజస్సు అనే పరిచ్ఛేద కలిగిన విజ్ఞానము అలాగే నేపా విజ్ఞానములు కూడా తెలియదు సో అంటే అర్థం ఏంటి ది కాన్షియస్ నెస్ ది చైతన్యం విచ్చేసిందావు కండిషన్డ్ యాజ్ తేజస్ తేజస్సులో ప్రవేశించక ముందు అన్కండిషన్డ్ చైతన్యం తేజస్ లో ప్రవేశించాక చైతన్యం కండిషన్డ్ యాజ్ యాజ్ తేజస్ అదే లబ్ధ విశేష విజ్ఞానాసతి ఆ కండిషనింగ్ వస్తే గాని నామరూపాలు మొదలవు మీకు బంగారాన్ని దాన్ని ఏదో ఒక మోసలో పోసినప్పుడే దానికి నామరూపాలు వస్తాయి అంతవరకు దానికి నామరూపాలు రావు నామరూపాలు అంటే బంగారాలేదు నామరూపాల కింద లక్ష్యమవుతుంది ఆభరణ అనే ఆభరణం మీకు రావు ఎప్పుడొస్తాయి ఏదో మోసలో పోసేక వస్తావు కాబట్టి ఇప్పుడు నామరూపం వ్యాకరణానికి రంగుదండ సిద్దమైనది సో అలా ప్రవేశించి ఆ సత్తు అనుకుంటే మేమనే నామరూపే వ్యాకరలా అని నేను వ్యాకరణం చేస్తాను మీరు జరిగారు కదా మీరు లోప్ జరిగారు కదా భగవత లో ఎలా ఉంటుంది భవత భగాద్వత తర్వాత అది వ్యాకరవాణి నేను బలాని అంటే నేను ఉండేదను దాకా కరవాణి అంటే కరవాణి కాదు కరవాణి నేను చేసేదను దాకా వ్యాకరవాణి అంటే నేను వ్యాకరణము చేసేదను గాక వ్యాకృతమయ్యదను గాక నామరూపములుగా ప్రకటమయ్యదను వ్యాకరవాణి భవానీ భవా అది కథవధన ఇది కథవధన నా నా తేడా ఏ అది తేడా కాకపోతే ఇది ఏదైనా పదంలో రేఖ ఉన్నప్పుడు నాలా నా అయిపోతుంది ఇప్పుడు సింహేన అని అంటుంది తృతీయ సింహశుబ్దానికి సింహేన కథవధన రామశుబ్దానికి ఎందుకల్ల ఆ పదంలో రావుంది కనుక ఇక్కడ మన వ్యాకరాలి నామరూపములను వ్యాకరణం చేస్తాను నామరూపే నామరూపే అంటే దంధ్వసం నామ రూపం నామరూపే నామరూపములను నేను వ్యాకరణం చేస్తాను లేదండి వ్యాకరణం అంటే మనం చేశాను వి ఆ కరణం అంటే విస్పష్టం దేనికి దానికి తేడా తేడాగా ఆ తరవాణి ఆ తరవాణి అంటే సమంతంగా పూర్తిగా వేలి దానికి విస్పష్టంగా నేను చేస్తాను ప్రకటమవుతాను ఆ ఆ అనే దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు విస్పష్టం ఆ అన్నదానికి వ్యాఖ్యానం ఏంటంటే అయం అసౌనామ ఇదం రూప అయ్యే పదార్థాన్ని తీసుకోండి ఈ పదార్థాన్ని తీసుకుంటే ఇది ఏమిటండది ఇది అసౌనామ అసౌ ఈ పేరు గలది ఇదం రూప ఈ రూపము గలది ఇప్పుడు నెక్లెస్ చేతిలో తీసుకుని వరెస్ దిస్ అని అడిగారు అనుకోండి ఓకే ఆ షేప్ ఉంది కదండి మీకు ఈ షేపు ఈ దీనికి ఉంది గనక దీని పేరు నెక్లెస్ అని నెక్లెస్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ జనరల్ గా చెప్పాలంటే ఎలా చెప్తారు ఫలానా రూపం ఉంది గనక ఫలానా పేరు ఈ ఫలానా అనే పదం చాలా వెరీ యూస్ఫుల్ వర్డ్ సో ఫలానా ఫలానా లేకపోతే నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి సో పథం నానంటే ఫలాన పేరు గలూపహ ఫలానా గను అని ఆ విధంగా వ్యాకరణం ఇది వ్యాకుల్యాం ఇత్య ఈ విధంగా నేను వ్యాకరణము చేసేదని దాకా అంటే అది ఆశీర్లింగం లోపే ఆశీర్లింగం వ్యాకరణ లోట్ కున్యా కరలాని లోటు ఆశీర్లింగం విధులుంద విధులున్నా అయితే విధులున్నా నేను ఆశీర్యంగా అనుకున్నా విధులున్నాయి లక్స్ ఓట్ విధులున్నాయి నాకే సరిగ్గా గుర్తులేదు ఆశీర్లింగం విధులింగు పక్క పక్కన ఉంటాయి వాటిలో దోకం ఏం పర్వాలేదు ఎందుకంటే లోటుకు రెండర్థాలు ఉన్నారు లోటుకు విధి అర్థమైందో ఆశీస్సు అర్థమైంది కాబట్టి ఆ లోటుకు ఆయన ఏం చెప్పారో నిధి అని చెప్పారో ఆశీస్సు అని చెప్పారో సందర్భాన్ని పెట్టింది సో యాగు యా తర్వాత నను నమిదూ ఇదే ఇక్కడికి జీవుడి గుల దగ్గరికి వచ్చాం మంత్ర వ్యాఖ్యానం అయిపోయింది మరి ఈ జీవుడి మాట ఏంటండి మీరు సుఖీ దుఃఖి ప్రవేశించి ఇప్పుడు ఇక్కడ ఉన్నదేమిటి తేజోబర్ణములు ప్రవేశించింది ఎవరు పరమాత్మ సత్ సద్దేవత ప్రవేశించింది మరి ఈ జగత్తంతా కూడా ఆ ప్రకటమైంది అన్నప్పుడు మరి ఈ సుఖ దుఃఖాల ఎవరికి దేవతకు శుఖ దుఃఖాలు అనడానికి వీరలేదు అని ఈ విధమైన ఆ జీవుడు అనే తత్వం ఒకటి కావాలి కదా మరి దాని మాట ఏమిటి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా ఈ ఈ సుఖదుఖానుభూక్తూ ఒకటి ఉండాలి కదా అని ఒక శంకరావటం సహజం దాని మీద మేము నను యుక్త నిదన్ను అసంసారిణ్యా సర్వజ్ఞాయ దేవతాయా బుద్ధిపూర్వకం అనేక శ్రనర్థాశ్రయమనుప్రవిశ్యా దుఃఖమనుభవిష్యామీ సంకల్పం అనుప్రవేశ స్వాతంత్ర్యే సతీ ఇది పూర్వపక్షం ఇప్పుడు ఆ సద్దేవత ఉన్నది ఈ సద్దేవత సద్దేవతకి సంసారం ఉందా లేదా జగత్తారుణ బ్రహ్మ సద్దేవతకి సంసారం ఉందా లేదా సంసారం లేదండి సద్దేవతికి సంసారం సంసారం ఉండాలంటే రెండోది ఉండాలి సో సద్దేవతకి సంసారం లేదు అసంసారణ్య తర్వాత ఈ సర్వ చైతన్యం నుంచే సకల జ్ఞానములు ఉత్పన్నమవుతాయి కాబట్టి సకల జ్ఞానములకు మూలతత్వము ఆ ఆత్మ చైతన్యము కాబట్టి సర్వజ్ఞమైనది సో సర్వశక్తి సర్వజ్ఞ ఆ కూడా ఉంటాయి అటువంటి ఆ ఆ సద్దేవత అంటే పరబ్రహ్మని ఇక్కడ సద్దేవత అంటూ ఉంటాం పరబ్రహ్మకే సద్దేవత ఏదో మరో కొత్తదేదో పట్టుకుంటుంది మీరు పరబ్రహ్మకే సద్దేవత అంటే ఈ సద్దేవత ఈ సద్దేవతకి స్వాతంత్ర్యం ఉందా లేదా స్వతంత్రం అన కదా ఎందుకంటే పరతంత్రుడంటే బంధి బంధి అయినటువంటి ది స్వకా జీవా పరతంత్ర సేవత పరతంత్రం ఎందుకుంది స్వాతంత్ర్యం ఉంది పరతంత్రానికి స్వాతంత్రానికి తేడా ఏంటంటే తన ఇచ్చ నువ్వు నువ్వు కాగలిగితే అది స్వతంత్రత తన ఇచ్చే ప్రకారం నువ్వు కాలేకపోతే అది పర్వతంత్రత సో ఇప్పుడు ఈ సద్దేవత తనంతా తానుగా సంకల్పించి సృష్టి చేసింది కదా ప్రకటమైనది కాబట్టి స్వాతంత్ర్యే సతీ ఈ సద్దేవతగా స్వాతంత్ర్యం ఉంది సంసారి కాదు సర్వజ్ఞనైన సద్దేవత ఈ సద్దేవత ప్రవేశించింది ఏదో కొన్ని నిద్రపోతే ఏదో యాదాలాపంగా ప్రవేశించిందా లేదు బుద్ధిపూర్వకంగా ప్రవేశించింది సంకల్పం చేసి ఐక్ష్యత నేను ప్రవేశిస్తాను అని వ్యాకరణం చేస్తాను అని బుద్ధిపూర్వకంగా ప్రవేశించింది దేంతో ప్రవేశించింది తేజోబన్నములలో ప్రవేశించింది అంటే మహాభాగ్యం ఏం లేదు తేజోబన్నముల నుంచి దేహం నిర్మాణం అవుతుంది ఈ దేహము తేజోబన్మాల నుంచే నిర్మాణం అవుతుంది పంచభూతాల నుండి మూడనుండి పంచభూతాలు కౌత్రియం ఇక్కడ మూడు ఐదే ఇక్కడ సో తేజోబన్నములలో ప్రవేశించింది అంటే అల్టిమేట్లీ వేరు ఇటువ ఇండ ఫిజికల్ బాడీ సో ఒక దేహంలో ప్రవేశిస్తుంది ఒక దేహంలోనూ ఎన్ని దేహాలు అన్ని దేహాల్లోనూ ప్రవేశిస్తుంది ఇప్పుడు దేహం అనగా ఏమిటండి అనేక శత సహస్ర అనర్థ ఆశ్రయం అది దేహం మనిషి ఈజ్ ట్రాప్డ్ అనే బాడీ సిచ్యువేషన్ ఈజ్ ట్రాప్డ్ అనే బాడీ ఆ దేహంతో ఒక ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ సత్యాన్ని తెలుసుకోలేదు తెలుసుకోలేక బుద్ధి అంటే మహాత్ముడు వచ్చి సర్వం దుఃఖం అని చెప్తే ఆ సర్వం దుఃఖం ఎందుకు అయిందండి అంటారు సర్వం దుఃఖం ఎందుకు అయింది అదే చూడని పొలాలబ్బరి స్వీట్స్ తింటుంటే హ్యాపీగా ఉంది దుఃఖం సర్వమును అని అంటాడు అంటే చూడ స్వీట్స్ తింటుంటే బాగానే ఉంది స్వీట్స్ తినకముందు స్వీట్స్ తినాలి కోరిక కలిగిందా కలిగింది ఆ కోరికంటే అది వెళితే అవునా కదా అవును మరి దుఃఖం కదది సూక్ష్మ దుఃఖం కదది వెళితే అంటే మేము బాగా వెలికి అలవాటు పడిపోయి ఉన్నాం అంటే మాత్రం దుఃఖం కాకుండా పోతుందా వెళితే వెళుతీ దుఃఖమేనా కదా తర్వాత స్వీట్ లో ఇంత డబ్బు పెట్టుకుంటున్నాము ఇవి బాగా ఉంటాయేమో లేని డబ్బిచ్చేపుడు కొంచెం దుఃఖం ఉంటుందా ఉండదా తర్వాత చిన్నప్పుడైతే బాగా ఉంది తర్వాత మొన్నటి పొద్దున్నే ఎలా ఉంటుంది తర్వాత ఈ ఈ నెయ్యి నూనె మనీసరాయి ఆయిల్ ఆయిల్ ఎక్కువ పడతాం పీపుల్ ఈజీలీ సరిగట్ ది బేసిక్ ఫ్యాక్ట్ ఒక గ్రామ్ షుగర్ ఒక గ్రామ్ ఫ్యాక్ట్ తీసుకుంటే ఒక గ్రామ్ షుగర్ కంటే మూడు రెట్లు ఎక్కువ శాలరీస్ ఒక గ్రాము ఫ్యాక్ట్ ఉంటాయి మీరు ఒక గ్రామ్ షుగర్ తినాలనుకోండి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే కింద నుంచి పైకి ఎక్కి మళ్లీ కిందకి దిగి మళ్లీ పైకెత్తి కిందకి దిగితే అది పూర్తి అవుతుంది గ్రాము షుగర్ మీరు ఒక గ్రాండ్ ఫ్యాక్ తింటే ఆ పని మూడు రెండు ఆరు సార్లు తీయాలి పెట్టి ఫ్యాక్ బర్నింగ్ ఈజ్ వెరీ డిజిటల్ నూనె పోపుల పట్టి పులిహారా అంటారు రేటు పులిహారా వాట్ ఈజ్ పులిహారా ప్రాసెస్డ్ రైస్ హైలీ ప్రాసెస్డ్ అటర్లీ డివైడ్ ఫాల్ న్యూట్రిషన్స్ న్యూట్రిషన్స్ అన్ని పోయినటువంటి రైస్ తర్వాత వాటర్ హాయిల్ అన్ని ట్యామర్ Tamarind is not food. Who told you tamarind is food? British boy, Ravya Asparanthana Samarajjana Naramananda Sir, while the tamarind is not food, tamarind is not food. Except South India where the tamarind is not food. North India where the tamarind is not food. He said, it is not food. Tamarind is not food. That's why, what Kulihara is passing the boat? దాని నిండా ఆయిల్ ఈ ఆయిల్ తాగిపోతే పులిహార వేసుకుని దాంట్లో నీడి వడ్డిస్తారు డైరైజన్ పులిహార వేసుకుని దానితో నీళ్ళు వడ్డిస్తారు నీళ్ళు వడ్డిస్తుంది ఆల్రెడీ నీళ్ళు వడ్డిస్తే నీళ్ళు వడ్డిస్తుంది అయితే ఆ పులిహోర తింటారు మంచి తిరుచిగానే ఉంటుంది అంటే బాగానే ఉంటుంది బోల్ అంతా ఆయిల్ ఉంటుంది ఈ ఆయిల్ ఏమవుతుంది చాలా చాలా కష్టం అనేదే నేను వేరే పండిపిల్ని సభాది చూస్తూ ఉంటాను ఒక మంచి విద్వాంసులు వయస్సు వచ్చేస్తుంది అండ్ ఢిల్లీ ఉంటుంది ఇంకా మిగతా దేశంలో ఏ పార్టీకి ఓపిక ఢిల్లీయే ఉంటుంది ఎందుకుంటుందంటే వాళ్ళు అనుకుంటారు విహారం మంచి బలమైన ఆహారం అనుకుంటారు లేదా ప్రాసెస్డ్ రైస్ బలం అనుకుంటారు అది మనం కడకుండా జోగించేయడం చిత్ర ఇంకా రైస్ పచ్చని ముక్క వేసుకు అంతేగాని న్యూట్రిషన్స్ గురించి ఆలోచన దాంతో ఈ దేహతే ప్రశ్న కానీ దేహము అంటే సకల అనేక శత సహస్ర అనర్థ ఆశ్రయం శంకరుడు అతి ఆయన పాయింట్ ఇక్కడ వైరాగ్యం బోధించడం పాయింట్ కాదు ఇక్కడ కేవలం ఇష్యూ ఏంటంటే ఇప్పుడు సత్తుడు ఇంకా ప్రవేశించింది కదా ఇప్పుడు ఈ సత్తుకి ఈ దుఃఖం ఉంటుందా ఉండదా పాయింట్ అయినా కూడా దేహాశ్రయం అనకుండగా అనేక శత సహస్ర అనర్థాశ్రయం అనిపిస్తుంది ఎందుకంటే ఐడెంటిఫికేషన్ ఇస్ సచ్ అ బ్యాడ్ థింగ్ బాడీ దేహంతో మీరు మునోకం అయ్యారు అంటే యూఆర్ హీ ఫర్ హీ డి సో అనేక శత సహస్ర అనర్థ లక్షలాది అనర్థములకు నిలయమైనటువంటి దేహము త్రిగోమర్ణాత్మకమైన దేహము దీంట్లో ప్రవేశించింది ఎవరు సత్ ప్రవేశించింది అనుప్రవేశ్య ఎందుకు ప్రవేశిస్తుంది దుఃఖం అనుహవిష్యాన్ని అని ప్రవేశిస్తుందా ఎందుకంటే దేహం అంటే ఇంత దుఃఖమే కా దుఃఖాన్ని నేను అనుభవించడానికి అని ప్రవేశిస్తుందా ప్రవేశించదు ఎందుకనేది స్వాతంత్ర్యము కలదీ కనుక దీడంటే ఏదో ప్రారంభ కర్మాధీనంగా పుట్టుకొచ్చాడు ఈ జీవుడు వీరికి స్వాతంత్ర్యం లేదు జీవుడికి స్వాతంత్ర్యం ఉందా స్వాతంత్ర్యం అంటే ఇండియాలో ఎందుకు పుట్టడే అమెరికాలో పుట్టి ఇండియాలో పుట్టి వేసాకోసం వెళ్ళ చుట్టూ జరగడానికి అవి కూడా డైరెక్ట్ గా పూర్తిగా అమెరికాలో పుట్టేస్తే ఏ విశాఖర్లేదు అమెరికన్ పాస్పోర్ట్ ఉంటే నూట ముప్పై దేశాలకు వేసాఖర్లా మిగతా పాటించ దేశాలు మనం ఎలాగోనా పర్వాలేదు ఏదైతే కేవలం అమెరికా వేస్తా అమెరికాకి వేస్తా ఉంటే కానీ రానివ్వము అని చెప్పి దేశాలకున్న క్యూబా ఒకటి కొంచెం అమెరికా నిలిచిగా అని ఉంటుంది ఒకటి కొంచెం అమెరికాతో దెబ్బలాకున్నటువంటి దేశాలు ఈ బ్రెజిల్ వాళ్ళు కూడా పెట్టారు ఎందుకంటే బ్రెజిల్ వాళ్ళని అమెరికా వాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు నేను ఆశ్చర్యపరంగానే బ్రెజిల్ వెళ్లా బ్రెజిల్ వెళ్ళినప్పుడు మాటోమటగా ఓ స్టూడెంట్ కూడా వచ్చారు ఆయన అమెరికన్ పాస్పోర్ట్ సాధారణంగా అమెరికన్ పాస్పోర్ట్ ఉంటుందంటే ఇట్స్ పాస్పోర్ట్ ఫర్ రెజల్ కంట్రీ అక్సెప్టెడ్ రిజల్ట్ వాళ్ళది వాళ్ళు డిగ్రోటిగా నడుపుతుంది సో వాళ్ళు ఏం చేశారంటే ఇండియన్ పాస్పోర్ట్ వెల్కమ్ నన్ను వెల్కమ్ చేసేసి అలాగే ఇద్దరు చేశాను ఈ అమెరికన్ పాస్పోర్ట్ గోడ్ గ్యారెండ్ డక్ అని ఇంకోటూ అప్పుడు కంప్లైంట్ చేయడం కారణం డోంట్ కంప్లైంట్ ఐ డూ ది సాల్ ది టైమ్ ఇన్ న్యూయార్క్ ఎయిర్పోర్ట్ డోంట్ కంప్లైంట్ సో సో అనేక శత సహస్ర అనర్థాశ్రయం దేహం అనుప్రవేశ ఆ దేహంలో ప్రవేశించి దుఃఖం అనుసరిస్తాను అని ఈ స్వాతంత్ర్యమైనటువంటి సద్దోవత ఇలా ఎందుకు చేసింది నా యుక్తం ఇదం ఈ అనుప్రవేశం ఈ సమాచారం అని బాగలేదు ఇది కొడుపక్ష సిద్ధాంతం సత్యమేవం నువ్వు చెప్పిన నిజమేనా యుక్తం సార్ సో ఈ సద్దేవత బుద్ధిపూర్వకంగా దుఃఖధాజనమైన దేహంలో ప్రవేశించడం యుక్తియుక్తంగా ఉండి ఉండేది కాదు ఎప్పుడు అనే ఒక యది ఒకటి పెడుతున్నారు అవికృతేన రూపేణ అనుప్రవిశేయ దుఃఖమనుభవేయమితి సంకల్పితీ నిజమా నీ చెప్పింది అరెక్టే ఆ సద్దేవత తన రూపంతోటే ప్రవేశించి స్వనై రూపేణ తన రూపంతోటే ప్రవేశించి తన రూపంతో ప్రవేశించటంటే అధికృతేన రూపేణ ఎట్టి వికారములు లేని ఎట్టి మార్పులు చేర్పు లేని తన రూపంతో ప్రవేశించి అలాగే అనుప్రవిశేయం నేను ప్రవేశిస్తాను దుఃఖమును అనుభవిస్తాను అని సంకల్పించి ఉంటే ఇది సంకల్పవతి అని ఆ సద్దేవత ఆ విధంగా సంకల్పించి ఉంటే ఎస్ నువ్వు అన్నట్టుగా అదేమీ యుక్తియుక్తంగా ఉండదు ఎందుకంటే స్వతంత్రుడైన స్వాతంత్ర్యము ఉండి దుఃఖాన్ని అనుభవిస్తాను అనే మాట అది పొసగద కాబట్టి ఒకవేళ ఆ విధంగానే సంకల్పించి ప్రవేశించి ఉంటే నువ్వన్న మాట సత్యమే ఇట్స్ లైక్వేశించలేదు నేను దుఃఖం అనుభవిస్తాను అని ఏం ప్రవేశించలేదు మరి మరి ఎలా ప్రవేశించింది అంటే ఇో కథం ఎట్లు ఎలా ప్రవేశించింది అని అని పొరపక్షే కథం తర్హి అని పొరపక్షే అప్పుడు సిద్ధార్థం చెప్తున్నారు అనేన జీవేనా ఆత్మనా నిశ్యా అది సంగ్రహవాక్యం చూడు ఏమని చెప్పారంటే అక్కడ శుభ ఏం చెప్తుందంటే అనే జీవేన ఆత్మన అనుప్రవేశ్యాన్ వచనం నేను ఈ జీవరూపంగా స్వనైవ రూపేణ నా అంతటా నేనుగా అనుప్రవేశ ప్రవేశిస్తాను అని ఇప్పుడు మొత్తం ఆ జీవశబ్దం మీద ఆధారపడి ఉంది ఆ జీవశబ్దాన్ని నేను సంతే చేసుకుంటే ఆ సద్దేవత దీంతో ప్రవేశించి నానా ఇబ్బందుల దీపు దేవడం కోసం ప్రవేశించిందా ఏమి అనే ఆశంకొలగిపోతుంది సో మొత్తం కిటికంటా కూడా ఆ జీవశబ్దం మీద ఆధారపడింది ఎందుకంటే సద్దేవత ఏ రకమైన వికారములు లేకుండగా అవ్యతిక్తేనా అవిశిష్టనా అవి కృంతేనా అని మూడు పదాలు వాడారు మొత్తం భాషలో మూడు చోట్ల తన రూపం ఏదో దానికంటే భిన్నముఖాని రూపంతో ఏ తేడా లేని రూపంతో ఎట్టి మార్పులు చేర్పులు లేని రూపంగా ప్రవేశించింది అంటే సద్దేవత దేశకాల వస్తు పరిచ్ఛేద రహితమైనటువంటి ఏ అఖండ శక్తు కలక ఆ అఖండ శక్తు అఖండ శక్తుగా ఉంటేనే కాబట్టి ఆ అక్కడ కాబట్టి జీవశబ్దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే దీంతో ఉన్న సమస్య ఏంటంటే పాయింట్ ఈస్ వెరీ క్లియర్ సద్దేవత వికారం చెంది ప్రవేశించింది అనుకోండి నో ప్రాబ్లం జీవుడు ఆల్రెడీ అరైవ్ జీవుడు వచ్చేసాడు ఇంకేమే వికారం చెందేసింది సో అఖండమైనది ఖండితమైపోయింది దేశాతీతమైంది దేశబద్ధం అయిపోయింది కాలాతీతమైంది కాలబద్ధమైపోయింది స్వతంత్రమైంది పరతంత్రం అయిపోయింది ఎప్పుడూ ఆనందధనమైనది దుఃఖధాజనం అయిపోయింది నో ప్రాబ్లం వికారం వచ్చేసింది బట్ నో ఇదేమి సేట అది కృతనా ఏ వికారము లేకు ప్రవేశించింది అని చెప్తున్నారు సో వట్ ఈస్ దిస్ జీవ జీవ రూపంగా ప్రవేశించింది వట్ దట్ ఈస్ నీమ్ అంటే చెప్తున్నారు జీవోహి నామా దేవతా ఆభాష మాత్రం జీవ అంటే ఆ సద్దేవత యొక్క ఒక షాడో ఛాయ మాత్రమే ఆభాష అంటే షాడో ఛాయ నీడ మాత్రమే ప్రతిబింబము మాత్రం మీరు ఛాయా అనొచ్చు నీడ అనొచ్చు ప్రతిబింబం అని కూడా అనొచ్చు మీరు అద్దంలో నిలబడి అద్దం ముందు మొహం పెట్టినప్పుడు అద్దంలో ఉండేదాన్ని ఛాయా అని కూడా అంటారు ఛాయాపురుషా అని సామ్యంలో అధ్యాయంలో విస్తారంగా వస్తుంది మీరు అద్దంలో మొహం చూసుకుంటారే ఆ అద్దంలో వ్యక్తి దాన్ని ఛాయాపురుష అంటే నీడ లేకపోతే ఆభాష ప్రతిబింబము ప్రతిఫలము ప్రతిఫలనము అని కూడా అంటూ ఉంటాం కాబట్టి జీవుడు అనేది అది కేవలమే ఒక నీడ మాత్రమే అది తత్వం కాదు తత్వం ఏమిటి సద్భేదం ఇప్పుడు జన్మన్ లో ఒక కథ ఒకటి ఆ కథ ఏంటంటే ఓ మనిషి ఉన్నాడు మామూలుగా పొద్దున్నే రోడ్డు మీద వస్తాడు రోడ్డు ఉంటుంది మామూలుగా యాదాళాపంగా ఇటు చూసుకున్న సడన్లీ హీ నోటీసెస్ బట్ షాడో కనపడదు అది ఇదే పెద్ద కళాకొద్ద మొత్తం కథంతా ఏ రకంగా ఫినిష్ చేశాడో నాకు గుర్తు లేదు కానీ ఉరితే ఫ్యూచర్గా షాడో కనపడతాం షాడో కనపడకపోతే ముందు అనుకుంటాడు షాడో కనుక వైపు అనుకుంటాడు వెనక్కి ఎక్కడో కనపడదు ఏదో వైపు ఏదో సిక్స్టీ డిగ్రీస్ లో ఎవైపు షాడో కనపడాలి పూజ కాంతి కనుక ఉంది షాడో కనపడతా కనకే లేదా పక్క వాళ్ళకు ఉందో లేదో పక్క వాళ్ళకి వాళ్ళందరికీ షాడో ఉంటారు ఇది ఒకే షాడో కనపడదు కనపడకపోతే వీడు ఎవరిని అడుగుతాడు కదా నా షాడో నాకు కనపడలేదు నీ జాయినా కనపడతా ఉన్నా వాడి చూస్తారు ఇస్తే వాడికి కనపడతా కనపడకపోతే వీడు దొంగ పెట్టుకుంటాడు అది లాస్ట్ మై షాడో అది లాస్ట్ మై షాడో దాని తర్వాత మిగతా వాళ్ళు వీడిని వీడి దగ్గి రావాలని భయపడతారు ఎందుకంటే షాడో వాళ్ళ స్పెక్స్తోందంటే అందరికీ షాడో ఉంది వీడికి ఒక్కరికి షాడో లేదంటే సంథింగ్ ఏదో దెయ్యమో భూపమో భయపడతారు ఆ రకంగా నడుస్తుంది ఈ పాయింట్ ఇది ఒరిజినల్ సన్ షాడో పోయినా నష్టం లేదు ఒరిజినల్ ఉంది కదా మనకి ఒరిజినలే పోయింది షాడో మిగిలింది దేవత జీవో నామ ఆ భాష మాత్రం అంటే చిత్రం ఏంటంటే ది పర్సనాలిటీ అబౌట్ అబౌట్ సల్ఫ్ అంటే ఏంటి ఒక నేను ఒక ఫలానా వ్యక్తిని అనే వ్యక్తి తనను తాను ఒక వ్యక్తిగా స్వీకరించటం అనేది అత్యంత మౌలికమైన అపరాధనం అని మీకు ఇంకో రహస్యం చెప్తా మీకు లోకంలో గీత దగ్గరకు వచ్చేపటికి నిష్కామ కర్మయోగము ఉపనిషత్తుల దగ్గరకు వచ్చేపటికి జీవత్వము సుపరాము దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ జీవ అని ఈ ఈ మౌలికమైన విషయాల్ని ఎవరూ బోధించట్లేదు వేదాంతం చెప్పి కూడా చెప్పడం మానేసట్లేదు వైదే స్టాప్ టీచింగ్ ఇట్ దిస్ ఈజ్ వన్ డైలమా And uh, this is one uh, question which goes in my mind all the time. In the same day, I don't know how it happens. At the end of the day, men emphasize ceres me randekana parutana in athi. Vakati, jyotanta nishkama karma-yoga, I emphasize that randekana jyayam jyakti, ee nchepala nai katsang kada. Randekaya jyayam jyipta anta nikra. Akai mura jyayam jyiptaan, gokara pavhena jyayam jyiptaan. Adi yakari ke dhulli nga ki e nishkama karma-yoga mo kamana rahitama in athi. I emphasize you, I cannot regulate the food. And so at the end of the day, నిష్కామ కర్మ యోగమే బోధించటం అవుతుంది తర్వాత ఉపనిషత్తును బోధిస్తూ ఉంటే దీంట్లో జీవతత్వము నిత్య అనే బోధించటం అవుతుంది అంటే యూ యూ టేక్సల్ టు దే ఇండివిజువల్ విచ్ వ్యూ ఆర్ నాట్ అని బోధించటం ఎప్పుడైతే నువ్వు ఇండివిజువల్ కాదో అప్పుడు దెన్ ఇంప్లికేషన్స్ సార్ వెరీ ఫార్ ఇచ్చింది మైండ్ బాక్ ఇంప్లికేషన్స్ డిజాస్టర్ ఇంప్లికేషన్స్ ఎలాంటి ఇంప్లికేషన్స్ అంటే ఎన్ ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ Uh, an entire system of understanding, of beliefs, of ideas, notions, and concepts that you have built over a period of 40, 50, 60 years, is, it, it proves to be totally false. Anya-satna? Adi-pārtha-maṁ. Nāha katalakura kūda-kṣṭhā. What a fate it is. E mī-cāpana manavī-pāta-vana-kṣṭhā. Anywhere, but that is the fact of it. Whether you take it or not, it's a different method, that is the fact of it. And in the infusion of Mahatma, been, there are a few Mahatmas who caught this point. And they stand in a separate league. And Mahatma is a type of a child, and they stand in a league, in a separate league alone. And one of them is clearly that one is a person. Really so Swami Ramakaya, Swami Nisargavattva Maharaj, Swami Adhananandaji. So that all of them are not. They know this trick of it, Jiddu Krishna. గో దేని అది సో as long as oka jeeva takwan oka jeevani oka entity annadi an individual is there it is it has some reality ani manukuntam antha chepu migi ragam tho oka swarupa emi telusu shankaram lo ee vishayanni tala alaga cheptastaru ippudu idi cheptidi kuda ati gadheeramaina vishayanni koncham daniki peravaram vechi konta haikashita pakke adhigithaga undi kaani మహాత్ములు ఉన్నారు వాళ్ళ అత్యంత గభీరమైన విషయాన్ని చాలా అలవాటుగా చెప్పేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం వ్యటేకిత్స గ్రాంట్ ఆల్మోస్ట్ సర్ గ్రాంట్ చాలా జనరేషన్ ఇది మాత్రం కూడా మేము తెలియదా అనే ద్వారంలో చెప్పేసి బట్ దెన్ పీపుల్ సైన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ నోటిస్ ఫ్యాక్ట్ ఎందుకంటే బై ది టైం యూ నోటిస్ ఫ్యాక్ట్ ఇది నా అలాగంటే నాలెడ్జ్ ఇది ఎంత విభీరమైన జ్ఞానం అంటే By the time you gain this knowledge, the novel will not be there. It is smooth as old as it is. By the time you gain this knowledge, the sacred will not be there. It puts an end to the sacred himself, at one day jñāna. That is an interesting knowledge. So, if you need to tell him that manāga jīvatā kālaṁ jīvistam, ala jīvistamā nemanu phalānāga yakti niyanataka jīvistam. I phalānāga yakti ane dhote te aneva, it is a shadow, it is not real. ఈ సత్యాన్ని నేను ఇందాక కొన్ని పేర్లలో భగవాన్ అమృ మహర్షి పేరు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే ఆ ధోరణలో రాలేదంటే ఎందుకు ఎప్పుడు పెట్టాలి నేను అప్పుడు లేదు సో భగవాన్ అమణ మహర్షి హీ నోస్ ది ట్రూత్ హీ క్లియర్లీ నోస్ సో సో క్లియర్లీ హీ నోస్ అని ఆయన అని మరి రైట్ ఫైండ్ అవుట్ ఘట దాని అర్థం ఏంటండి వెయ్యి మంది వెళ్తే వెయ్యి మందికి ఇలా ఈ మాట చెప్పారు వెయ్యి రకాల ప్రశ్నలు వేస్తే అన్నింటికీ ఇదే సమాధానం చెప్పారు అన్న ధోరణలో ఉంటున్నా అనే ఒక ప్రసంగాలు దాని అర్థమేంటి వెయ్య సమస్యలు ఉన్నాయి అన్నింటికీ ఇదే సందేశం కింద చెప్పారంటే అర్థమేట ఈ వెయ్యి సమస్యలు ఏ వ్యక్తిత్వము చుట్టూ తిరగాడుతో ఆ మౌలిక ఆ వ్యక్తిత్వము దర్సనాలిటీ ఇట్ సెల్ఫ్ రిస్పాన్స్ నో దాట్ నో ఎందుకంటే అది తెలుసుకోనంత వరకు ఇప్పుడు ఒక ప్రశ్న మీరు వేస్తారు ఒక సమస్య మీరు లవక ఇస్తారు ఈ సమస్య ఏ విధంగా పరిష్కారము అని అడుగుతారు ఆ మహాత్ముడు చూస్తారు ఈ సమస్య ఎవరి సమస్య అలా వ్యక్తి యొక్క సమస్య అలా నా వ్యక్తి ఈజ్ అట్స్ నాట్ రియల్ అప్పుడు సమస్య రియల్ అవుతుందా ఆయన ఆన్ రియల్ అవుతుందా అవుతుంది అది మహాత్ముడు కనబడుతూ ఉంటుంది అది ఆయన కనబడతా లాభం మీరు కనపడాలి కదా వీడికి ఎప్పుడు కనపడుతుంది వీడు తాము ఏమిటో తెలుసుకుంటే వీడికి కనపడుతుంది అని చెప్పి ఫైండ్అవుట్ హూ ఘ ప్రాబ్లం సపోజ్ ఐ ఫైండ్అవుట్ హూ ఘ ప్రాబ్లం దెన్ వాట్ హ్యాపన్స్ టు ది ప్రాబ్లం దెన్ ఎందుకంటే ది వన్ హూ గాట్ ద ప్రాబ్లం ఈజ్ అిథికల్ ఎంటిటీ అదైతే వాట్ ఆర్ మై ట్రై టు ఫైండ్అవు అలాంటి సలహా ఇస్తారు ఏంటి ఐ నో వాట్ ఆర్ నో యు డో నో No, no, but then I I take take myself to to be be person person, yes, that you take yourself to be a person. so the person is the shadow. Shadow of what? Shadow of of what? టీ వాట్ ఈస్ దట్ రియాలిటీ హ్యాండ్ ఔాడో ఇన్ బట్ షాడో ఇన్ షో యూ ది రియాలిటీ వాట్ ఆర్ మై సో జీవోహనామ దేవతా ఆభాస మాత్రం జీవుడి అనేది వేరే నీ A ఆ దేవత దేవత ఉన్నప్పుడు ఆ దేవత యొక్క నీడ ప్రతిఫలనము ఏది అదే దీవుడు అద్దం ముందు నిలబడ్డప్పుడు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ ఇద్దరున్నారు అబ్బాయిద్దరూ ఎక్కడ అద్దంలో ఉన్నవాడు అద్దం బయట ఉన్నవాడు ఒకడు అద్దంలో ఉన్నవాడు ఈ అద్దం బయట ఉన్నవాడు యొక్క ఛాయ మాత్రమే అంటే ఇస్తేనే పీరన్స్ ఇస్తేనే ఒక వచ్చి నా ధైర్యం చేశాడు అంటే దెయ్యం పట్టింది నువ్వే వెయ్యాలి నువ్వు ఇంకోటి వెయ్యం పద్ధతుంది ఏ రే ఏ భూత శివుడికి భూతగణాభినాయకం భూతగణాలకి అధినాయకుడు అని పేరు ఎవరి భూతగణాలని అడిగారు మనమే ఇంకెళ్ళు మనమే భూతగణాల అంటే మరి శ్మశానం శ్మశానం అంటారు కదా ఊరి వారికి ఉండే శ్మశానం కాదు రుద్రుడు ఉండే శ్మశానం జగత్తు జగద్రూపంగా ఉన్నాడు జగత్తే శ్మశానం జగత్ శ్మశానం కాదు దెల్తు సీదా ఇది హ్యూజ్ శ్మశానం మరి అయితే ఈ బారీస్ అనేది ఈ జరాలు సోమని కార్పిస్ అసలు కాబట్టి ఈ జీవులు అందరూ దెయ్యాలు వీళ్ళు భూతాలు ఈ భూతాలతో ఆయన నాయకుడు భూత భూతగణాధి నాయక భవంతికి భూతాలు కాబట్టి ఇదే దెయ్యాలు మళ్ళీ మీకు ఇంకో దెయ్యం ఏంటి And that you are a mythical entity, the person that you take yourself to be a non-existent apparition. You are an apparition. But well, the apparition, the apparition, the apparition, the apparition. is also apparition. What nonsense is that. If you do not know, mystery, magic, you are the picture of the tissue. If you bring mystery and magic into religion, it vulnerizes the religion and it kills the religion. That is how it is. What mystery we are talking about? జీవుడ్ అనేవాడే ఈ సోకాల్డ్ ఇండివిజువల్ ఈ నథింగ్ బట్ అతా విషన్ అభాస మాత్రం సో దానికో దృష్టాంతం బుద్ధ్యాభూత మాత్ర నేనక్కడ జనిత అని విసర్గ పెట్టుకున్నా ఎందుకు విసర్గ పెట్టుకున్నానంటే డౌట్ వస్తుంది జనితేన జ ఎందుకంటే ప్రవిష్ట యకైతనం కనబడుతోంది ఆదర్శే అని సప్తమే ఎకైతం కనపడుతోంది ఇదే ఆదాం ఐకృష్ణ అందు జు ప్రతిబింబ జలాదివచ సూర్యాదీనా ఇప్పుడు సూర్యుడు అన్నారు సూర్యుడికి జలంలో సూర్య ఆది ఆదిశబ్దం చేసేది మరోటో తీసుకోండి చంద్రుడో లేకపోతే నక్షత్రలో ఏదో ఆకాశం చెట్లో చేమ తీసుకోండి జలాదిశ్వీర జలము మొదలైన వాటి ఎందు మళ్ళీ ఆదిశబ్దం చేత అదో అర్థమో మరో తీసుకోండి సో సూర్యుడు జలంలో ఉన్నప్పుడు ఆ జలంలో ఏం కనపడుతుంది ప్రతిబింబం కనపడుతుంది ఆ ప్రతిబింబమును చూపించి ఏం చెప్తారంటే సూర్యుడు జలములో ప్రవేశించినాడు అని చెప్తాడు జలంలో ప్రవేశించాడు ప్రవేశించే అని ఆ ప్రవేశ శుద్ధి యొక్క అభిప్రాయం ఉంది సూర్యుడు జాగ్రత్తలో ప్రవేశించురాడా పాము పాము కలుగులో దూరినట్టుగా లేకపోతే ఎలుత కలుగులో దీరినట్టుగా దూరేడా ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నాడుగా ప్రవేశించడం అంటే ఏమిటి ప్రవేశించడం అంటే దీని మీద ప్రవేశ శృతి మీద బృహదారణ్యంలో పెద్ద విచారం ఉంది మొన్నటి పుస్తకంలోనే ఉంది ఉన్న పుస్తకం ఐదు వందల పాతిగా ఐదు వందల ఈ ప్రవేశం గురించి విచారం రెండో వందల పేదీలు ఆ పుస్తకంలోనే మీకు ఓపికకుండా జరిగితే చూడదు ప్రవేశ